కీర్తన సంఖ్య మూడు వందల మూడు హరిదగ్గరనే ఉన్నాడందాకాపారనీదు పురుచలోనే మగుడు గోవిందుమాయ చెనకి పంచేంద్రియపు చెరువులైదింటికి మనసనడిదొకటి మహాప్రవాహము దినము బారుచునుండు దిగువకు వెళ్లలేదు తనలోనే తాను ఇగురు దైవమాయ తూలని పంచభూతాలతోటలైదింటికి దొక్క కాలువ వారుచునుండు నేలా తడియదు నీరు తివియదు తోలు తిత్తికే కొలది దొరకొన్న మాయ ముట్టి పంచప్రాణముల మొలకలైదింటికి పుట్టుగులని ఏటి ఏరు పొదలిపారుచునుండు చెట్టు చెట్టుకే కొలది శ్రీవెంకటేశ్వరుడు నటనడుమనున్నాడు నాననీదుమాయ